నా పేరు శ్రీనివాస్ నేను తిరుపతిలో ఉంటాను కరోనా పుణ్యమాని సెల్ఫ్ క్వారంటైన్లో హ్యాపీగా గడిపిస్తున్నాను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలనేది అందరికీ తోలిచే అతిపెద్ద ప్రశ్న నిజానికి ఈ సెల్ఫ్ క్వారంటైన్ అనేది మనల్ని మనం ఒకసారి చూసుకోవడానికి మనం అసలు ఇప్పటిదాకా ఏం చేసాం చేసిన వాటిల్లో తప్పులేంటి సరిగ్గా చేసినవి ఏంటి సరిగ్గా చేయను ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అసలు ఏం చేయాలి మనం నిజానికి ఏమిటో పొద్దున్నే లేస్తాం పళ్ళు తోముకుంటాం స్నానం చేస్తాం ఇంట్లో కాఫీ తాగుతాం సరే ఇదంతా రోజూ ఉండే దినచర్య పిల్లలైతే పొద్దున్నే ఒకటే హడావిడనుకోండి ఇంట్లో అదో పిల్లలు సాక్స్ లేవి షూ లేవి పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి ఇవంతా రోజు నడిచే రామాయణమే అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే పిల్లలకి ఏది అవసరం ఏది అనవసరం అని చెప్పే విషయంలో మనం అందరం కూడా వెనకబడిపోయామో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా నేను గమనించినటువంటి కుటుంబాల్లో కానీ నా చుట్టూ ఉన్న వాతావరణంలో కానీ అందరికీ అతిపెద్ద సమస్య ఏమిటంటే పోలిక నిజానికి ఈ పోలికే మన ప్రాణాలని తీసేస్తుంది పోలిక కొన్ని సందర్భాల్లో మంచిదే కానీ ఎప్పుడు పోల్చుకోవాలి ఎప్పుడు పోల్చుకోకూడదు చాలా అవసరమైన విషయం ముఖ్యంగా తల్లిదండ్రులు అనేక నేపథ్యాల నుంచి వచ్చిన ఉంటారు అంటే వారు పుట్టి పెరిగిన వాతావరణాల్లో ఉన్న సమస్యలు ఆయా సమయాల్లో ఉన్నటువంటి వైరుధ్యాలు సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాల కారణంగా రకరకాల పోలికలకి లేదంటే అంటే ఇన్ఫీరియారిటీకి గురవుతూ ఉంటారు కారణం ఏమిటంటే ఇక్కడ కూడా మళ్ళీ పోలికే మనం చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక కర్మకాలి ఎవడికో నలుగురు ఐదురు కార్లు ఉండటము బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఉండటం ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి పోలికలు మన జీవితాల్లో ఎక్కువగా ఉంటాయి వాడికి డబ్బు ఉంది మనకి లేదు వాడికి కారు ఉంది మనకి సైకిల్ ఉంది ఇలాంటి పోలికలతో మనల్ని మనమే నిందించుకుంటూ మనకి ఇది లేదే అది లేదే అని బాధపడుతూ ఎక్కువ మంది సహజంగా ఎక్కువ మంది అలా జీవిస్తూ ఉంటారు అయితే నేనేమంటానంటే ఇలా జీవించే వాళ్ళు పెరిగి పెద్ద సమస్య వస్తుంది ఏమిటది మనం చిన్నప్పుడు మనకు కారు లేకుండా బతికాం ఓకే కార్ సంపాదించుకున్నాం వెల్ గుడ్ సైకిల్ మీద తిరిగిన వాడు కారులో తిరుగుతున్నాడు అంటే అయితే కారులో తిరిగితే నిజమైన ఆనందమేనా అసలు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని ఎలా పొందాలన్నదే అసలైన సమస్య నిజానికి మనకుండే కార్లు బంగాళాలు లేకపోతే ఇంకోటి ఏది ఏది మనకు ఆనందాన్నివో మీరు నిజంగా మీ మనసుని విప్పి ఒక్కసారి ఎప్పుడైనా సరే అలా మీ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోండి మీరు నడిచిన కాలువగట్టు మీరు పైనుంచి దూకిన చెరువు చిటారు కొమ్మను ఉన్నటువంటి మామిడికాయని కొట్టడానికి మీరు చెట్టు ఎక్కితే ఎక్కడి నుంచో కాపరి ఆ చెట్టు దిగలేక కింద ఉన్న కాపరిని తప్పించుకోలేక మీరు పడిన అవస్థలు ఇలా ఒకటా రెండా ఎన్నో మీ బాల్యాండా సంతోషాలు ఉంటాయి అలాగే పోలికలు ఉంటాయి కానీ దురదృష్టం ఏంటంటే మనం పోలికలను గుర్తుపెట్టుకుంటున్నాం సంతోషాలని మర్చిపోతున్నాం మర్చిపోయిన సంతోషాల్ని మన పిల్లలకి ఎలాగో చెప్పం కనీసం ఈ పోలికల విషయంలో అయినా ఉండాలి పిల్లాడు ఇంటికి రాగానే షూ ఎక్కడ విప్పుతున్నాడు అన్నది దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే వాడికి క్రమశిక్షణ నేర్పకపోయినా చాలా కష్టాలు పడాల్సి వచ్చేది కూడా మనమే షూ ఎక్కడ విప్పుతున్నాడు సాక్సులు ఎక్కడ పడేస్తున్నాడు పుస్తకాలు ఎక్కడ పెడుతున్నాడు వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు స్కూల్ విషయాలు ఏం చెప్తున్నాడు మనకి ఇలా మనమన్నీ కూడా ఒక్కసారి అవలోకనం చేసుకోవడానికి సెల్ఫ్ క్వారంటైన్ అనేది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఎందుకంటే సహజంగా మనం పిల్లలు రాగానే గబగబా ఎత్తుకోవటం ముద్దులు పెట్టుకోవటం వాళ్ళకి ఎంత చదివావు ఏమిటి ఇవి తప్ప వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్కి వెళ్ళి కనుక్కోవడం స్కూల్లో ఎలా ఉంటున్నాడు పక్క వాళ్ళతో ఎలా ఉంటున్నాడు వాడు డైలీ అప్ చదవమని ఒత్తిడి చేయటం తప్ప మిగతా అన్ని విషయాలు మనం వాళ్ళని క్రమశిక్షల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నా ఉద్దేశంలో చదవడం అనేది ఒత్తిడి చేయడం ద్వారా రాదు వాళ్ళు నేర్చుకుంటారు ప్రతి పిల్ల ప్రతి పిల్లవాడు ఎవరికి వాళ్ళు యునిక్ అండి అది మనం ఇంకోళ్ళతో పోల్చలేం ఎందుకంటే వాళ్ళకుండే ప్రత్యేక లక్షణాలు వాళ్ళకుంటాయి అది ప్రపంచంలో అది యూనిక్ అంతే అందులో సందేహమే లేదు కావాలంటే మీరు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే తారే జమీన్ పర్ సినిమా చూడండి నిజం మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని రాచి రంపాను పెడుతున్నాం దయచేసి ఈ వాళ్ళకి చాలా సహజంగా ఉండే లక్షణాలు ఏమిటో అవి గమనించే ప్రయత్నం చేద్దాం ఓ పిల్లవాడు బాగా బొమ్మలు వేయచ్చు బొమ్మలు వేస్తే ఏమొస్తుందిరా అనేవాళ్ళు ఎక్కువ కానీ వాడిని ఉండే ఆ సహజ లక్షణాన్ని బాగా అభివృద్ధి చేద్దామనే వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంటుంది అలాగో పిల్లవాడికి ఫ్లూట్ వాయించడం ఇష్టం ఉండి ఉండొచ్చు లేకపోతే దాని పట్ల ఆకర్షితుడవుతూ ఉండి ఉండొచ్చు కానీ మేబీ మనం గమనించే పరిస్థితులలో ఎంతసేపు మన వాళ్ళు ప్రొఫెషనల్గా ఎంత ఎదుగుతారు వాళ్ళని ఏ ప్రొఫెషనల్ కోర్సులు చదివించాలని అసలు పుట్టడం దగ్గర పుట్టినరోజు నుంచే మనం వాడు మొదటిసారి ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఆ రోజు నుంచే మనం ఆలోచిస్తూ ఉంటాం ఇది చాలా అసంబద్ధమైన విషయం అనిపిస్తూ ఉంటుంది అఫ్కోర్స్ ఈ పోటీ ప్రపంచంలో అని అంటూ ఉంటాం కానీ ఈ పోటీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఎవరు సృష్టించారు ఈ పోటీ ఎవరు పడమని చెప్తున్నారు మనకి అసలు ఉండాలి మనం ఈ పోటీలో మనదైన ప్రపంచాన్ని మనం సృష్టించుకోలేమా మనదైన సంతోషాన్ని మనం వెతుక్కోలేమా మనదైన ఆనందాన్ని మనం జీవించలేమా జీవించవచ్చు ఎలా అంటే తృప్తి పడటం ఎస్ సెల్ఫ్ ఈ ఆత్మతృప్తికి మించినటువంటి అద్భుతం ఇంకోటి లేదండి ఈ ప్రపంచంలో ఇది ఎలా వస్తుందంటే పోలికలను ఆపేయటం ద్వారా వస్తుంది పక్కవాడితో పోల్చుకోవడం మానేసి మనల్ని మనం ఎంత బాగా తీర్చిదిద్దుకోగలం అన్న దాని మీదే ఈ ఆత్మతృప్తి అనేది వస్తుంది ఇది మరి ఆత్మతృప్తి అంత తేలిగ్గా వస్తుందా ఇది సాధ్యమయ్యే పనేనా అంటే ఏదైనా కూడా సాధనమున పనులు సమకూరున ధరలోన అన్నారు ఎస్ ప్రాక్టీస్ చేద్దాం తప్పేముంది ఈ రోజు నుంచి నేను నాకు సైకిల్ ఉంది సైకిల్ మీదే వెళ్తాను ఏమవుతుంది సైకిల్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి అసలు సైకిల్ని కనిపెట్టినప్పుడు సైకిల్ మీద తిరిగేటప్పుడు ఈ ప్రపంచం ఎంత గర్వంగా చూసి ఉంటుంది ఆ సైకిల్ని ఒకడు సైకిల్ కొనుక్కుంటే మన వీధిలో హంబర్ సైకిల్లో కొనుక్కొని ఆ రోజుల్లో అబ్బా అన్నామా లేదా ఇప్పుడు ఆనందం ఏమైపోయింది అంటే మోటార్ సైకిల్ రాగానే సైకిల్ పనికి రాకుండా అయిపోయింది మోటార్ సైకిల్ మీద ఇంకొక వాహనం వస్తే మోటార్ సైకిల్ పనికి రాకుండా పోయింది ఆ వాహనం పైన ఇంకోటి వస్తే అది పనికి రాకుండా అయిపోయింది దీనికి అంతమేక్కడా అంత మనమే చేయాలి ఎలా అంటే మనం సైకిల్ తొక్కడంలోని ఆరోగ్య సూత్రాలని సైకిల్ తొక్కడంలో ఉండే ఆనందాన్ని అనుభవించడం ద్వారా మనం దానికి మనమే ఒక గుర్తింపు తీసుకొద్దాం అందులో తప్పేమీ లేదు ముఖ్యంగా సామాజికంగా మనల్ని మనం పోల్చుకోవడం అనేది ఆపేసిన రోజున మనం చాలా సుఖ సంతోషాలతో ఉంటాం ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలకి సహజంగా ఉండే వాళ్ళలో ఉండే లక్షణాలని అభివృద్ధి చేయడానికి చదువు ప్రపంచం కాదండి ప్రపంచంలో చదువు ఒక భాగం అయితే చదువు అనేది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి బాగా పనికొస్తుంది ఆ మేరకు వాళ్ళని చదివించాల్సిందే అయితే అదే సమయంలో వాళ్ళలో ఏవేమి ఉన్నాయో వాళ్ళలో అంతర్లీనంగా ఉన్న అనేక అంశాలని బయటకు తీసుకొచ్చే పని కూడా చేయాలి ఇది ఎలా సాధ్యమవుతుందంటే వాళ్ళతో మనం స్నేహితుల్లాగా మెలగడం ద్వారా సాధ్యమవుతుందన్నమాట వాళ్ళు వేరు మనం వేరు అని లేదా మన పెద్దరికం చూపించుకోవడానికి వాళ్ళని నిరంతరం కేకలేయడం ద్వారానో ఇంకోటి ద్వారానో వాళ్ళని దూరం చేయకుండా వాళ్ళతో స్నేహితుల్లాగా మెలుగుతూ వాళ్ళలో ఉండే సహజ లక్షణాలకి మనం కనుక మెరుగులు దిద్దితే రేపొద్దున్న వాళ్ళు ఎక్కడికో ఎదుగుతారు మనల్ని సంతోషంగా ఉంచుతారు చెప్పాను కదండి సంతోషం అనే మాటకి మనం కొలమానాలు మార్చుకుందాం అలా మార్చుకోవడం ద్వారానే నిజమైన సంతోషాన్ని అనుభవిద్దాం